ఓకే ఏసుక్రీస్తు పరిశుణంలో మీ అందరికీ షోములు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని మీకు అందరికీ వందనాలు ఈరోజు ఈ యొక్క ఆరాధన మనం ఆరంభించక స్టార్టింగ్ పేరు మనోజ్ బేర్ చేస్తారు సుజాతక్క మన పాట పాడతారు మనోజ్ బేర్ స్టార్టింగ్ పేరు చేయండి పేద విశ్వ్రభాకుభ మా పాపం మా శాపం చడుతరం భరించి మాకు వచ్చి మరణం ప్రభా మీరు మరణించి మాకు జీవి చేసిన దీవానికి సొత్తం నీ రత్నం బలి ఆరాధన మాకు మీ రత్నంతో కొన్న రేసోప్రభ నీ స్వరూపం నీ పోలిగా తీసుకెళ్ళను రేసోప్రభ మీరు అక్కడ బాగు సమీపించింది రాణి వీడలు నడిపించి ప్రతి ఆటకాలు తీసి దయ్యాలు కాల్చి దుస్థాత్మ దయ్యాలు నేను అజ్జుల దాని పాత్రను బారక జీతస్ కలిగారు నా మారక జీదస్ సైత నన్ను ఆటక పడతాను వీళ్ళ మీరు మాట్లాడండి నా వాక్యం మాగుతుండో నా ఆటపడాల వాక్యం ప్రభావం నడవాలా ఇసు ప్రభా నా దీవానికి వాక్యం ప్రభావం లో ఫలింపే చేయండి ప్రతి ఆటలు కాల్చి ముఖ్యం పరిశుద్ధాత్మ కుమరిపో కావాలా పరిశుద్ధాత్మ నడిపించమని మీరు మాకు సహాయం చేసి మీరు నడిపించి మీరే ప్రభావం మాట్లాడాలని థ్యాంక్ యూ మన మధ్యలో ఉన్న సుజాత శిస్తర్ మనకి పాట పాటి దేవనామా మహిమపరుస్తూ ఆయన మనల్ని కాచి కాపాడిన విధానం కొరతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వారమంతా తన రెక్కల మనల్ని బదలపరుచుకున్న దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న పాటమంతా నీ నీరలోనా కాచావు దేవా వందనం కృపు చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం పాడనా నీ కీర్తనా నీవయ్యా వందనం ఏసయ్యా గనుడవో నీవయ్యా గతకాళమంత నీరలో తాచావుదేవా వందనం ఎన్నెన్నో అవమా ప్రేమ నన్ను పో All mm right. -hmm. dan వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీరుణం పాడనా నీ ైజ్ దలాడ్ అందరికీ నా జాన్ బ్రదర్ ఇంకా రాలేదు కదా రాలేదన్నా కాల్ చేశారు ఏమన్నా ఏమో పరిశుద్ధరావు జాయిన్ అవుతా అన్నాడు కదా డ్రాప్ అయినట్టుకుంది ట్రావెలింగ్ ఉండనా ఇంకా రాలేదు నిజామాబాద్ పోతానని చెప్పండి పొద్దున అంటే వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్తాను మరి అక్కడ ఏమైనా కనెక్షన్స్ ఏమైనా ప్రాబ్లం ఉంది నెట్ ఇంటర్నెట్ కా ప్రాబ్లం ఉండొచ్చు చెప్తానండి ఆల్రెడీ సార్ కాల్ చేయను అమ్మలా సరే పేరు ఇంకెవరైనా ఒక పాట పాడండి అంతలేకి నేను కాల్ స్టార్ట్ ట్రై చేస్తా ఒకసారి నేను వాడతా అందరికీ ప్రైజ్ లో ఇంకొక పాట వాడుకుందాం మ్యామ్ దేవుని తోడు ఉన్నా నాకు భయం నా ఈ తయ్యా నీవు నాలోనే ఉన్నా వయ్యా నాకు దిగులేలా నా మెసయ్యా నాకు భయం మేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతేలా నీవు నా తోడు ఉన్నా వయ్యా నాకు భయమేలా నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నా భయ్యా నాకు దిగులేలా నా మేసయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు లో ఆ వేదనలో నా చెంత ఉన్నావు కష్టములో నష్టములో నా చూడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడు వెదికిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు సేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం సేవా దేవానికే స్తోత్రం దేవానికి స్తోత్రం నీవు నాతోడు ఉన్నాయ్యా నాకు భయం మేలా నా ఏసయ్యా నీవు నాలోనే ఉన్నా నాకు దిగులేలా నాకు భయం నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీత నీవు నా తోడు ఉన్న వయ్యా నాకు భయమేలా నా ఏ సయ్యం వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధ ధ ధ యము పంచావు నేనే సత్యము అన్న దేవా నేనే మార్గము అన్న నేనే సత్యము అన్న నేనే మార్గము అన్న నేనే జీవము అని నేనే జీవము అని పలికిన దేవా దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం దేవా దేవానికే స్తోత్రం నీవు నా తోడు ఉన్న వయ్యా నాకు భయమేలా నా ఏసయ్యా నీవు నాలోని ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతెలా నీవు నా తోడు ఉన్న నాకు భయం మేల నా ఈ సయ్యా నీవు నాలోనే ఉన్నా వయ్యా నాకు దిగులేల నా మేసయ్యా నాకు భయం మేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతి అదే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ అన్న ప్రేజిరాల్డ్ జాన్ బ్రేదర్ రాలేదు కదా బ్రేదర్ చేశారు కాల్ చేయండి ఏమంటాండి బ్రెదర్ లిఫ్ట్ చేస్తలేడు ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేస్తలేడు కొన్ని ట్రై చేయమంటావా చేయండి ట్రై చేస్తా మనోజ్ బెదర్ పాట పాడతాడు బెదర్ ప్రెసిడెంట్ బ్రదర్ పాట పాడరు పాట పాడవచ్చారు పాట బ్రెదర్ ఏదైనా పర్లేదు ఆఖ ఉఠాఖ యశ్వారా ఆఖే ఉఠాకరఖో ఆసమ సమేరే నే ఆసమే ఆ రమేరే యశ్వారా ఆఖే ఉఠా ఆఖో చూపా దునియా దర్ద నోగ నోహం సాకు చూపస్ దూర క దుయా దర్గనోగా శివా చలగే సా జే పవిత్రన్ ఆసు మొత్తం సాగే సా జే పవత్ర తాన్ ఆసు మొత్తం సాంకే ఉ ఆఖాకరే ఆసమే ఆ రసమే ఆసే నీ దుయా పార్య దాగ నా జరాట్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ బ్రదర్ జాన్ బ్రదర్ ఫోన్ చేశారా ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తా లేరు జాయిన్ అయ్యం జాయిన్ అయ్యిండజరాట్ జాన్ బ్రదర్ ఏమైంది అది లాగిన్ అయితే లేదు ప్రాబ్లం వచ్చింది వచ్చింది కదా సరే వాక్యం చూసుకుందాం మనము ఇది నెట్వర్క్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దగ్గర దగ్గర ఇలా మేము అంటే మూడు వందల తిరిగినాము అందుకెళ్ళి కూడా మాకు కొంచెం రిస్క్ అయిపోయింది ఇంకోటి ఇక్కడ ఊరికి వచ్చినము లేక అదొక ఇబ్బంది మనం ఏది కానీ నెట్వర్క్ కానీ మన అది ఉండదు కాబట్టి ఏదో అట్టంగం వస్తూనే ఉంటది ఎవరు వాక్యంతో మనతో మాట్లాడడం దాకా మార్కుస్ వాడతా పదమూడు అధ్యాయము చూసుకుందాం మనం రికార్డింగ్ ఆన్ చేయండి ఎవరన్నా నా దాంట్లో వస్తలే కదా రికార్డింగ్ ఆన్ చేస్తే రికార్డింగ్ పెట్టింది యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారంలోచారంలో గుర్చి వినినప్పుడు వినినప్పుడు కలవరపడకుడి కలవరపడకూడి చూడండి ఇక్కడ ఏమంటుండంటే స్వార్థల మరి సెషన్ కూడా మాట్లాడుతుడు ఏమంటుండంటే మీరు యుద్ధంలో గురించి యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు కలవరపడకుడు కలవరపడకూడి అని చెప్పేసి వింటు అంటే ఏమైనా సరే అంటారు కదా ఇప్పుడు మీరుదయం కలవరపడే మనం ఎన్ని సార్లు వాక్యం వానలో ఉంటది కదా కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు గుర్తు చేస్తా ఉన్నాడు రేష్ బాబు కదా కలవరం వచ్చిందనుకో ఏమవుతుందంటే విశ్వాసం పోతుంది అక్కడ కలవరం వస్తే విశ్వాసం వెళ్ళిపోతుంది మనం ఏం చేయలేం ఇంకా కాబట్టి కలవరం మనకి ఏమైనా సరే కలవర పడకండి మీరు ఇన్నిటికీ నేను ఉన్నా కదా కలవర పడనియకుడి జరగాల్సి ఉన్నవి కానీ ఇవి జరగాల్సి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు ఇవన్నీ జరిగితే కానీ అంతం వెంటనే రాదు కదా నేను యాక్చువల్లీ కింద ఉంటుంది పాయింట్ ఇక్కడ నుంచి చెప్పుకుంటూ వస్తుంది అందుకు కొంచెం అర్థం మాకు అర్థమయ్యేటట్టు కదా ఇప్పుడు ఎనిమిది చదవండి అర్థమవుతుంది చూడండికి రాజ్యం లేచును అక్కడక్కడ అక్కడక్కడ భూకంపములు కలుగును కలుగును కరువులు వచ్చును కరువులు వచ్చును ఇవే వేదన ప్రారంభం చూడండి మనం ఇంటర్లో ఇప్పుడు భూకంపములు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి ఉన్న పడ్డ వర్షానికి మనం సేఫ్టీ ఉన్నాం అనుకుంటున్నాం కానీ ఎంతమంది నష్టపోయారు తెలుసా కొన్ని ఊర్లు ఊర్లే నష్టపోయినాయి తెలుసా లేదా మనల్ని దేవుడు మనల్ని కాపాడుతున్నాడు మరి కృపా ఎట్లా ఉందో మన పట్ల తెలియదు కానీ లేదా మనం ముఖ్యంగా ఏం చేయాలంటే ఎటు నుంచి సమస్య వచ్చినా సరే ఏ నింద వచ్చినా సరే మన ఏ నేరం వచ్చినా సరే మన మనం ఏం చేయాలంటే కలవర పడదంట ఇవన్నీ జరగావలసింది అనే అవి అని చెప్పేసి ఆల్రెడీ జరుగుతాయని ఇక్కడ ఈ కలవరం ఎందుకు అండి అంటే మీరు కలవర పడకండి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి మనం హెచ్చరిస్తుండే వేసుకో కదా నిమ్ముల గురించి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ చాలా నిమ్ముల గురించి మీరే జాగ్రత్త నేను పొద్దు నుంచి ఇదే పొద్దు నుంచి ఒకటే అంటే పొద్దున్న చూస్తున్నాయి ఈ వాక్యాలు మూడు అదే కదా ఇప్పుడు మనల్ని మనం అంట మనల్ని మనమే కాపాడుకోవాలంట తెలుసా చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి మిమ్ముల గురించి మీరే జాగ్రత్త పడు అంటుండే ఆయన అరే మిమ్మల్ని ఎవరో కాపాడుతారు ఇవి మనం ఎంత విన్నా ఏం చేసినా మనము లేకపోతే నేను లేకపోతే దేవునిలా అది వ్యర్థమే అంటున్నాను నాకు ఇది బాగా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా పొద్దున్న చదువుకుంటా ఉన్నా నేను అసలు యాక్చువల్ నాది ఈ రోజు కాదు నాది ఆ తారీఖు నాది కదా అట్లా ఉండేది టైం ఇప్పుడు ఏం చేస్తాం మనకు ఎవరు నాకు సహకరించలేరు అంటే ఎవరు టైం లేదు టైం లేని కాబట్టి మనం చూసి అయిపోయినాం మనం ఆల్రెడీ మనం చూసుకుంటూ ఉంటాం డైలీ పొద్దున్న వేసి వాకం చూసుకుంటాం ప్రేర్ చేస్తూ ఉంటాం ఈరోజు వన్ థర్టీకి చేస్తున్నాం ఏడు అప్పటి నుంచి నాకు ఇదే అనిపిస్తుంది ఇదే వాక్యం నేను చూస్తాను వన్ నుంచి ఇలా పొద్దున ఫైవ్ థర్టీకి అప్పుడు చూస్తే ఇదే వాక్యం చూపిస్తుంది దేవుడు కదా నన్నే కదా జాగ్రత్త పడమంటుండే వేసుకోబు అని నేను అనుకుంటున్నాను తెలుసు నన్నే అంటుండదు కదా నువ్వు జాగ్రత్త లేకపోతే నీకు నష్టం వస్తుంది అంటున్నా నీకు ఇవి కదా ఇంత మటుకు మనం మనం సరి చేసుకోలేం అనుకో దాని తెలియదు మనకి మనం దీంతోనే బాధ విలుగా తెలుస్తుంది ఆ ఆ అనుభవం వీళ్ళకి తెలియస్తుందని అంటుంది ఇక్కడ మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడమంటున్నాయి కదా ఇంత ఎంత మనం ఎక్కడ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంపార్ట్ కాకుండా అంత వరకు సహించి వాడు దండిడన్నాడు అంతవరకు ఎట్లా సహించినట్టు అన్నింటి భరిస్తేనే కదా సహించినట్టు వేసుకోకుండా మీద ఎన్నో నిందలు మోతీరు ఎన్నో నేరాలు మోతీరు అయినా ఎవరికైనా ఏమన్నా బదులు కదా నీ ప్లేస్ లో నా ప్లేస్ లో వేసుకోకుండా ఏం చేస్తాడు అనేది ఆలోచించుకోవాలి తెలుసా మనం నేనైతే నా విషయంలో అయితే ఎవరికి కావచ్చుకొని ఏం చెప్పను కానీ ఇన్స్టేక్లో ఏమైనా ఏమైనా ఉంటే అది నేను కూడా నేను ఒప్పుకుంటుంది ఏమి దగ్గర ఏమంటుందంటే మనం మనమే జాగ్రత్త కాపాడుకోమంటుందా నేను ఎంత డ్రై చేసినా తెలుసా ఈరోజు టైం లోపు లాగిన్ కావాలా అని చెప్పేసి మొత్తం నేను బస్ ఎక్కిన బస్సు ఒంటి గంటకి ఎక్కిన నేను అప్పటి నుంచి ఎయిట్ వరకు నేను నా మనుషులు ఆ ప్రార్థన చేసుకుంటానో నాకు తెలుసా ఏమైనా మెసేజ్ మిస్ కానీ అది నేను టైం కు లాగిన్ కావాలా నేను టైంకి మెసేజ్ చెప్పాలా అని చెప్పేసి ఎవడు మన మాట్లాడుతుంది ఇక్కడ కదా ఈ ఆడావిడిలో మనం పేరు చేయడం కూడా మర్చిపోయినా వాక్యం స్టార్ట్ చేసి అనమాట అట్లా అయిపోయింది తెలుసా నేను ఇప్పుడు నేనైతే మనసులో పెట్టుకున్నాను అది చెప్పేంత వరకు నాకు కలపరేగం ఉంటుంది నాకు చెప్తున్నా కదా వాక్యం ఎక్కడ మిస్ ఏమని చెప్పేసి ఒక పది లక్షలు అప్పు ఉంటే మనిషి ఇంటికొస్తే ఎట్లా ఉంటది అట్లా అనిపించింది తెలుసా ఈ రోజు నాకు వాక్యం ఎక్కడ ఎక్కడ అన్నది ఈ రోజు మెసేజ్ ఇబ్బంది అవుతుందో ఎక్కడ నేను కరెక్ట్ చెప్పును చెప్పను ఎక్కడ నాకు డిస్టర్బెన్స్ వస్తా మస్తు నేను వాపడు కూడా వేపడు పింకి పేయంగా కూడా చెప్పలేను నేను కదా నా మనుషులు నేనే నాకు నా ఆగా నాకు దూపైత లేదు నా పొద్దున ఇంటికి వెళ్తే ఇక ఇప్పుడు ఎయిట్కి వచ్చినా మీ వీడికి వేరే వేరే ఊరు దిరుకుతా కదా నేను మస్తు అనుకున్నా దేవా ఈరోజు నాకు ఎట్లయినా సరే మెసేజ్ మిస్ కావద్దు అని చెప్పేసి చూసాండి దగ్గర దగ్గర అర్ధ గంట టైం మనకు ఇబ్బంది వచ్చేసింది నెట్వర్క్ వల్ల ఏదో రకంగా మనకు రటంగం వస్తూనే ఉంటది కానీ మనం అటు దాటుకుంటేనే మంచిది కదా ఇంతవరకు మీరు సహించాలంటుండే ఆయన అంతవరకు మనం మనల్ని మనమే జాగ్రత్త కాపాడుకోవాలంట కదా జాగ్రత్త కాపాడుకోలేకపోతే మనకు కూడా ఈ ప్లేస్ లా నా ప్లే మనం ముఖ్యంగా నేను చెప్పాల్సిన ఏంటంటే నేను చెప్పి వాక్యము దాని ప్రకారం విలవడకపోతే అది నాకు వర్తించదు నాకు నేను ఫలించలేను సపోజ్ ఎవరైనా సార్ మన గ్రూప్లో ఎవరైనా సరే చెప్పిననుకో దాని ప్రకారం వాళ్ళు విలవడలేకపోతే వాళ్ళకు ఫలించలేను వాళ్ళ ముసుందనుకుంటాం కానీ ఆయన జీవగంధంలో నా పేరు రాయబడ్డవా లేవనే ముఖ్యం తెలుసు నాకు పొద్దు నుంచి అనుకుంటున్నది ఏమో అను అవును ప్రభు నన్ను నేనే జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా నేను నా బాడీకి నేను షర్ట్ ఎట్లా వేసుకుంటున్నావు పాయింట్ ఎట్లా ఎట్లా తింటున్నావు కదా నీ యొక్క కూడా నేను ఎట్లా కాపాడుకోలే కరెక్టే కదా నేను చెప్తున్నా నిజంగా నేను నమ్మినప్పటి నుంచి నేను ఎవరికీ ఎక్కువ అంటే ఎక్కువ మొత్తం ఎనిమిది ఆధార ఆధారపడి ఉంటుంది టూ లా మా మమ్మీ డాడీ చనిపోతే ఇప్పటి వరకి కదా ఆ చిన్న వేసులో చనిపోతే నేను దేనికి భయపడలే ఎందుకు ఏసు నమ్ముకున్నాను ఏ టైం సరే మనకు దేవుడు కాపాడుతాడు ఎట్లయినా సరే మనకు దేవుడు విడిపిస్తాడు దేవుడు విడుదలైస్తాడు అని చెప్పి కదా అన్నిటికీ అందుకే అంటున్నాడు మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలంట ఎవరు మనల్ని కాపాడలేరు కదా ఇప్పుడు సపోజ్ మనకు ఎన్ని వాక్యాలు మన దగ్గరకు వస్తున్నాయి మనం స్వీకరిస్తున్నాం దాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నా దగ్గర మనందరి దగ్గర అందరో పాటు కోపం కానీ కోపం అంటే ఎట్లా ఒకటి కోపం కాదు ఏమైనా సరే మనం భరించుకుంటేనే కోపం అంటారు భరించలేదు మనకు కోపం వచ్చినట్టే మనకు కదా వీళ్ళని మీరు సహించుకోలేక మిమ్మల్ని మీరు జాగ్రత్త కాపాడుకోలేకపోతే ఎట్లా అంటున్నాయని కింద చూడండి అర్థమవుతుంది మనకి ఆల్రెడీ మీరు ఇవన్నీ చదివి ఉండొచ్చు కానీ మళ్ళా మాతో దేవుడు మాట్లాడుతున్నాడు వారు మిమ్మను చూడండి మనం సహించలేకపోతే అంతవరకు మనం సహించలేకపోతే మనల్ని ఏం చేస్తున్నారట సభకు అప్పగించేస్తానంట తీర్పుకు సభ అంటే తీర్పుకు అప్పగిచ్చేస్తున్న మనం తీర్పు దగ్గర కోకుండా జాగ్రత్త ఉండాలంటే మనం జాగ్రత్త పట్టుకోవాలి మనం జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడే దానికి విల్వ ఉంటుంది దానికి అర్థం ఉంటుంది కదా నేను చెప్తున్నాను కదా ఈ రోజు నాకైతే మస్తు ఇంటికి తాళం సరే అప్పులలో వచ్చి నేను ఇయకపోతే డబ్బులు టైంకి ఏమవుతుందో అని అంత భయం తెలుసా నాకు నేను వాక్యం ఎక్కడ మిస్ అవుతున్నా అని చెప్పేసి కదా అట్లా అయిన సరే మనకు దేవుడు మనతోటి టైంకి కొంచెం వంటిటైన సరే కానీ మీతో షేర్ చేసుకోవాల్సిన దాన్ని అయితే నాకు ఇచ్చే ఇష్టం కదా ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీసుకోలేం కదా మనుషులు ఇవాళ వస్తారు ఉంటారు రేపు పోతారు ఈరోజు మా వారికి ఇలా రేపు ఉండదు ఎవరు టైం ఎంతవరకు నా దగ్గర ఇప్పుడు దగ్గర మా ఇంట్లో ఐదు మంది ఉంటుంటివి ఇప్పుడు ఎంత నేను ఒకనే ఉన్నా అంటే నలుగురు వేరైపోయినా నా నుంచి అదే నా మిస్టేకా వాళ్ళ మిస్టేకా అది దేవునికి వదిలేస్తారు ఆ మిస్టేక్ అయితే నన్ను క్షమించాలా మనల్ని మనం మనల్ని సభ అప్పగించ అప్పగించకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా మనం చూసుకోవాల మనలో మనమే కదా మీరు వారికి వారికి సాక్ష అధిపతుల ఎదుటను ఎదుటను సకల సకల జనములకు సకల జనములకు చూడండి కదా మనం సహిస్తేనే కదా మనం సువార్త వెళ్తాము కదా నింద ఆ నిందలో ఉన్న అనుభూతి బాధలు ఉన్న అనుభూతి మనం గెలిస్తేనే కదా మనం ప్రకటించగలుగుతాం బాధ బాధ భరించలేమనుకో బాధ విలువ మనకు కదా ప్రకటిస్తేనే కదా వాక్యాలు అతలు అవతలలు గెలుస్తాయి మనకి మీరు ప్రకటిస్తే నాకు గెలుస్తాయి నేను ప్రకటిస్తాయి మీకు అందరూ గెలుస్తాయి అన్నట్టు కదా ప్రకటించిన వాళ్ళు ప్రకటించుకుంటా పోతే వినేవాళ్ళ రీతాలు మారతాయి కదా వినేవాళ్ళు కూడా స్వీకరిస్తేనే అది కూడా కదా మిమ్మను అప్పగించుటకు అప్పగించుటకు కొనిపోనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదు మా అని ముందుగా చింతింపడి గడియలు అదే చెప్పు చూడండి మనం అంతవరకు సహిస్తేనంట ఇక్కడ చూడండి ఎంత నీకు సపోర్ట్ గా ఉంటున్నాయైనా నీకు ఇట్లా మన బ్యాక్ ఎట్లా అంటే మన వెన్నుపూ సెట్ ఉంటది ఇట్లా మనం కతుక్కొని అట్లా ఉంటున్నాయన నువ్వు అంతవరకు సహిస్తే నేను నువ్వు మనం అందరం అంతవరకు సహిస్తే ఎంత తెలుసు బ్యాక్ కుర్చి బ్యాక్ మొత్తాన్ని బ్యాక్ నుంచి పూజ చేసుకుంటాయన ఆ గడియలోనే నువ్వేం మాట్లాడాలను నీకు ఏం కావాలనో ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా రాయబడ్డదు ఆ గడియలోనే మీకు ఏది ఇవ్వబడను అదే చెప్పుడి చూడండి ఇక్కడ చెప్పువాడు మీరు కారు చెప్పేది మనం కాదు వాక్యం మనం చెప్పేది కాదు దేవుడి ఇక్కడ మాట్లాడుతుండే మనతోటి ఆ గడి నువ్వు ఎక్కడైనా సరే వెళ్ళినా సరే వాళ్ళకి జవాబు ఎట్లా ఇయ్యాలో నేను క్వశ్చన్ లేస్తారో వాళ్ళకి నువ్వు జవాబు ఎట్లా ఇయ్యాలో దేవుడని ఇప్పుడు మాట్లాడతారంటే నువ్వు ఇట్లా పలా ఇట్లా అలాని వాకిని ప్రజలకు అలాని దగ్గర ఇట్లా ఉంది అని చెప్పడానికి పరిశుతాత్మ మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏం వస్తుంది ఆలోచన వస్తుంది వివేచించే ఏమంటారు వివేచించే గుణం వస్తుంది కదా ఆ గడియలో మీరు ఏం మాట్లాడానో పరిశుధాత్మ ఇస్తారంట పరిశుధాత్మ అంటే మనకు పరిశుధాత్మ మన దగ్గర లేకపోతే మనం గ్రహించలేము అంతవరకు మనం సహించలేము అంతవరకు మనం మనలో మనం జాగ్రత్త కాపాడుకోలేము కదా ఎన్నో డిస్టర్బెన్స్ అయిపోతాయి చూడండి ఈస మీద ఆయన మీద ఎన్ని నేరాలు మోపినా ఎంత చేసినా అదంత ఎందుకు ఉన్న చంద్రశేఖర్ అని చెప్పింది మనకు వస్తుంటే ఆయన మీద ఎవరు ఉంచిరంట అన్న రియాక్షన్ ఎట్లా ఉంచు ఆ రోజు ఉంచితే ఓనీ లే అన్నట్టు అంత అంటే అంత ఈజీగా వేసుకున్నా ఆయన ఆ ప్లేస్లో నేనుంటే ఎట్లా చేస్తా ఆ ప్లేస్లో మనం ఉంటే ఎట్లా సేమ్ రియాక్షన్ అవుతామా కావాలి నాకు నాకైతే నేను అనుకుంటా నా మైండ్ ఇట్లా ఇట్లా షేక్ అయిపోయింది కదా అప్పుడు అన్నట్లా ముచ్చితే అయిపోతాయి ఉంచినప్పుడు ఏమనకుండా ఆ షర్ట్ మొత్తం గడిగేసుకొని వచ్చిందంట ఇంత ఓపిక అన్న అంత ఓపికంది కాబట్టి ఇంతవరకు మనం అందరము మన వెంబడి వస్తున్నాం మనం కదా కోప మసలు పని చేయలేదు కోప మసలు మీద ఎవరైనా సరే అది దేనికి తప్పగించుకోవాలా చెప్పువాడు మీరు కాదు పరశుదాపే అంటున్నారు చెప్పాలి పరశుతాపం మనకు తోడుగా ఉండాలంటే మనకు సపోర్ట్ గా ఉండాలంటే మనం అన్ని సహించాలా ఇన్ని భరించాలా మనం సహోదరుడు సహోదరుడు సహోదరుని సహోదరు తండ్రి కుమారుని తల్లిదండ్రులము నామం నిమిత్తము చూడండి ఆయన నామం చేతనే అందరి చేత మనం ఏం చేస్తామంటేబడతామంట అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందు చూడండి ఇప్పుడు నేను రక్షణ పొందిన వర్తించడం పొందినా అది మెయిన్ కాదంట అది మెయిన్ గానే కదంట అసలు నువ్వు అంతం వరకు నువ్వు ఎప్పుడైతే సహిస్తో అప్పుడే నువ్వు రక్షణ పొందినాడంట కదా ఈ రక్షణ కాదు ఇంకో రక్షణ ఉంది మనకు అంటుండే ఆయన కదా చూడండి ఎంత తగ్గపోయిస్తా అనుకుంటారు నేను రక్షణ పొందినా అది అయిపోయింది అని అనుకుంటారు కానీ నువ్వు అన్నిటిని నువ్వు సహిస్తేనే అన్నిటినీ నేను నువ్వు మనమందరం సహిస్తేనే ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్క సేవకులు సేవకురాలు సహిస్తేనే అప్పుడు ఏం చేశాడంట ఆయన రక్షిస్తాడంట మరి అది చూడండి రక్షణ బాప్టిసం ముందేనైనా చూడండి ఇక్కడ బాప్టిసం అని రాయబడ్డదా లేకపోతే రక్షింపబడతారని రాయబడ్డదా కదా అంతవరకు మిమ్మల్ని సహించుకుంటేనే అంతవరకు మీరు మనం ఏం చేయాలి సహించాలంట మనం భరించాలంట నువ్వెంత నేనెంత వాళ్ళెంత వీళ్ళెంత అన్నాం అనుకో కదా ఏడాది చూపిస్తున్నాం అనుకో అదే ఏమవుతుంది మటాష్ అయిపోతాం మనం మఠాష్ అయిపోతాం మనం మనకు బాధ్యత ఒక బండి నడిపిస్తుంటే మనకి ఎంత భయం ఉంటుంది ఎక్కడే యాక్సిడెంట్ అయిపోవడానికి కదా మనం దీనిలో ఉన్నప్పుడు అంత భయం చూపుతున్నాం కదా మా దగ్గర ఒక మా దగ్గర ఒక పని ఆయన ఉంటాడు అంటే మా లేబర్ ఉంటాడు అది ఏమంటాడు అంటే ప్రతిదానికి తొందరనే ప్రతిదానికి తొందరని ప్రతిదానికి తొందరనే తొందరగా పడుతుంటాడు నేను ఒకటే మాట అంట బ్రదర్ నా పేరు వెంకటయ్య వెంకట అట్లా కాదే నువ్వు ఎక్కడ వరకు చేసుకుంటూ వెళ్తావు అక్కడ వరకు పోవాల రేపు ఇది అంటే మనం చేస్తూ పోతే వస్తుంది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోదు మనం అని చెప్పేస్తాను నేను నేను ఏదైనా సరే అంతే రేపు దానికోసం రేపే ఆలోచించి మనం వేసుకోండి ఈ రోజు ఎట్లా గడుస్తుందో అదే చూసుకోమన్నాడు దేవుడు కదా రేపు నువ్వు ఏడుంటో తెలియదు నేను ఏడుంటున్నది తెలియదు కదా ఈ రోజు మీరు ఎక్కడున్నో నేను ఎక్కడున్నో తెలియదు కదా నువ్వు ఎక్కడ అది నువ్వు చూసుకో జాగ్రత్తగా ఉంటున్నాయన నిన్ను నువ్వు జాగ్రత్త చూసుకోకపోతే నన్ను నేను జాగ్రత్తగా చూసుకోకపోతే కదా మనము ఏమంటారు రక్షణ పొందలేము ఆప్తిసన్ నువ్వు ఇంకో రక్షణ ఉంటున్నాం అంతవరకు సహిస్తేనే నువ్వు నన్ను రక్షిస్తా కదా అంతవరకు సహించడం మనం అందరం అన్ని భరించడం చాలా వస్తుంది చూడండి ఆ పన్నెండు మంది శిష్యులు అన్ని భరించారు పుట్టినా భరించరు తిట్టినా భరించరు నింద వచ్చినా భరించరు వాళ్ళని దెబ్బలు వాళ్ళని నిందలు మనందరికీ వస్తే మనలో ఒక్కరికి వచ్చినా ఎక్కడ పోతామో తెలియదు ఎంత ఎంత పెద్ద ఒళ్ళు చేస్తామో తెలియదు లేదా పెద్ద పంచాబ్జ్ నమ్ముకున్న బిడ్డలకు వస్తుంది కదా ప్రయపడ్డ ప్రతి వాక్యం ప్రతి ముచ్చట ఏ నమ్ముకున్న బిడ్డలకే తెలుసా మీరు సరి చేసుకోండి మిల్లలు మీరు సరి చేసుకోండి మీరు సంగేసుకోండి అని చెప్పేసి చెప్పడానికే కదా నాకు ఎంత వస్తుందో నాకు అంతే నీకు ఎంత వస్తుందో నీకు అంతే అదే వాళ్ళకి తక్కువ వస్తుంది వీళ్ళకి ఎంత వస్తుంది అనేది వేదమే లేదు ఇక్కడ ఒక్కని కూడా భేదంతో చూడలేడు ఆయన తక్కువ వేసి మాట్లాడలేడు కదా కాబట్టి అంతవరకు మనం సహిస్తేనే రక్షిస్తాడంట ఆయన ఇప్పుడు రక్షణ ఉందిన మనం అందరం ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇప్పటి సంవత్సరాల నుంచి రక్షణ ఉండొచ్చు మనం అందరం కానీ ఇంకా ఉంది నీకు బాగాకి అంటున్నాయన బాకిందులు రక్షణ పొందేది ఎట్లా పొందుతావు రక్షణ రక్షణ పొందుతాం అంటున్నాడు సహించాలా భరించాలా భరిస్తేనే మనకు విలువ వస్తుంది భరిస్తేనే మనకు రక్షణ ఉంటది లేకపోతే మనకు రక్షణ ఉండలేదు కదా మనం సహించాలా అని కదా మన ఆధారం ఉంటది భరించలేమనుకో ఏమవుతుంది మన రక్షణ పోతుంది కదా ఏ నిందం వచ్చినా ఏం వచ్చినా అని చాలా మనం నేను రక్షింపబడితే చాలు పకువా నన్ను రక్ నన్ను నువ్వు కాపాడితే జాల ప్రభావం అనేదే కావాలి మనకి ఫోటో చూసుకున్నాం మనము దీంట్లోనే చూడండి ఇక్కడ ఇక్కడ అత్తరపుడి కోసం మీరు అందరికీ వాకింగ్ తెలిసే ఫస్ట్రీ అత్తరపుటి పగల నా పాదాలు గడిగింది కదా ఏమైంది వాళ్ళు చూడండి ఏసు వాళ్ళవి వాళ్ళకి తెలిస్తలేదు వాళ్ళకి ఆ ఎంబడున్న ఆ స్త్రీకి తెలిసింది ఏసుకు వాలివి ఏ విలు ఆ స్త్రీకి తెలిసింది ఏమైంది కదా అత్తరపుడి వాళ్ళ కొడితే చూడండి వాళ్ళు అదే అత్తరపుడి నేల పాలు చేసినవి కదా అత్తర్బుడి కోసం ఆలోచిస్తారు కానీ విలువైన ఏశ్వబు ఈ పక్కన నా పక్కన ఉన్న ఎవరైనా గ్రహిస్తలేరాడు కదా చూడండి ఆయన ఇంబడి తిరిగిరు ఆయన మేలు ఆయన ఆయనకు కావాల్సిన అంటే ఆయన ఏమేమి చూశారు అన్ని చూసిరు మళ్ళీ ఆయన ఇది విలువ గ్రహించలేకపోయారు అత్తర్బు ఒక అత్తర్బుడ్డి కోసం ఆలోచించారు మళ్ళీ పైసలు పెడితే మళ్ళీ దొరుకుతా అత్తర్బుడ్డి దొరుకుతుంది కదా నేనేమంటున్నాంటే ఏశ్వబు దగ్గర ఎంత విలువైన సరే పనికి రాదు అంటున్నాయి కదా ఇక్కడ రాయకపోయినా రాయబడ్డది కాబట్టి కదా ఎంత విలువైన సరే మేము ఆ విలువని చూడకండి బాబుని చూడండి అని చెప్పేసి వాక్యం ఇక్కడ మాకు సెల్పిస్తుంది కదా చూడండి ఏశబాబు ఏమంటుండాలని ఆమె ఆమె ఆమె ఎందుకు ఏసు ఇట్లా నేను జోలికి పోకూడి కదా పగలపడితే పగలగొట్టని కదా దానివల్ల నష్టం ఏం రాదు దానివల్ల నష్టం ఏం రాదు కదా అది పోతే ఇంకొకటి దొరికిపోతుంది కానీ ఏసుబాబు దొరకాడు ఏశబాబు ఉండలేడు కదా ఎందుకు ఆయన ఏ టైం వరకు నీ దగ్గర నా దగ్గర ఉండాలో అప్పటి వరకే ఉంటాడు నువ్వు ఆప్తి ఆగడానికి నేను ఆగడానికి మన ఇంట్లో మనిషి కాదు కదా మన వస్తువు రాదాయన ఆయన ఇష్టం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు ఎప్పుడు వాళ్ళు పోతాడు ఆయన కదా మార్కు వార్త పదిహేను ప్రధాన యాజకులు మార్కు వార్త పదిహేను అధ్యాయము మూడో వచ్చనం చూసుకున్నాం మనము ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరము ప్రధాన యాజకులు మీద అనేక నేరములు పొంపుతారు కానీ ఇక్కడ ప్రభు అంటుండవాలని చూడండి చదువు మరాలా నీవు చూడండి వీళ్ళు ప్రధాన యాజకులు అంటే ఎవరు దేవుని దేవునికి దేవునికో అధ్యయనం ఉన్న వాళ్ళే బయటలో వస్తారు ఆయన శిల్వానికి బయటలో నమ్మిన బిడ్డలు ఆయన సిల్ వేసారు కదా సార్ ఆయన నమ్ముకున్న బిడ్డలే సిల్వేశారు ఆయనకి బయటలో ఎందుకేస్తారు ఆయన శిల్వ ఇప్పుడు మనం తప్పు మనమే వేసినట్టు ఆయన శిల్వాకి కదా మన దగ్గర కోపం ఉంటే మనమే వేసినట్టు ఆయన శిల్కి మనం కొన్ని అరుతురణం అంటే వాళ్ళకి మనం వాళ్ళకి సిల్వేసినట్టు కదా మనం అనుకుంటాం నేనేమో అరేనే కదా అనుకుంటాం కానీ అరే కూడా పెద్ద తప్పే కాదు అన్నాడు అదే అమ్మ అన్నాడు కానీ అరే అన్నాడు ఎవరిని ఆయన చేసుకో కాబట్టి ఆయన పోలిక మనం నడుచుకోవాలంటే మొత్తం ఆయన మాట తీరే మనం అనుభవించాలా ఆయన మాట తీరే మనం నడుచుకోవాలా కదా చూడండి వీళ్ళు ఏం చేస్తారు అనేకమైన నేరం మోపుతున్నాయని మీద అనేకమైన మోపుతున్నాయని మీద వేసుపు మీద వాళ్ళని ఏమైనా అంటుండ కదా మరి మనకు ఎందుకు అంత కొందర మనకి ఇప్పుడు మన మీద నీనా వచ్చినా ఏదన్నా ఏమన్నా మనం ఇది తప్పు వచ్చినా ఆయన కప్పికి చేసుకుందాం సేవ విషయంలో కానీ ఎక్కడైనా సరే కదా నీ మీద నాలుగు చదువు నాలుగు చదువు ఫిలాతు ఆయనను చూసి చూడండి ఫిలాతు ఆయన అడుగుతుండు ఏవన్నీ ఏస్తున్నాం నీ మరలా నువ్వు చెప్పవా అంటున్నాడు అంటే వీళ్ళు నేరం నీ మీద నువ్వు తప్పు చేసినవా చేయలేవ నువ్వు అంటే ఏమంటున్నాడు చూడండి ఆయన నీ మీద ఒక్కటి కాదంట నేరం కదా ఒక్కటి కాదంట కోపమే కాదంట ఎన్నెన్నో నేరం మీద ఎన్నెన్నో మోపుతున్నాయ అంటే ఎన్నెన్నో ఆయన మీద చేస్తున్నాయన్న నితి మీద నీ కోసం నా కోసం మనందరి కోసం రక్షణ పొందిన ప్రజకరి కోసం పొందిన కోసం కూడా ఎన్నెన్నో నేరాలు భరించింది ఆయన ఏదో మన ఆయన మనం ఉన్నాం ఆయన నడవడానికి మనం నడుస్తున్నాం పరిచయాలో మనం చేస్తున్నాం కదా మనం భరించలేకపోతే కదా చూడండి ఎన్నెన్ని నిర్మక్తులు ఆయన మీద కానీ ఆయన ఒక్క మాట అంటలేడు తెలుసా మనిషి మీద ఇప్పుడు ఒక మనిషి మీద ఉంచితే తుడుచుకొని ఆయన కదా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అలాగే చూడండి ఉంచితే కడుక్కొని వచ్చిండి అయినా కదా ఏమైనా అక్కడిక్కడ లెవెల్ ఉందా లేదా క్యారెక్టర్ చాలా ముఖ్యం తెలుసా మనకి ఒకరు మనకు వేలెచ్చ చూపించినంటే చలో అది ఆయనకే అప్పగించేసుకోవాలి మనకి ఎవరు బిరిదీయాల్సిన లేదు వేసులో ఒకరు బిరిదిస్తుంది మనకి బలా మంచి దాసుడా అన్నట్టు కదా మనుషులు ఎవ్వరు నేర్చుకోవడానికి నీళ్ళు వాళ్ళు నేర్చుకుంటే ఎంతవరకు మనం పోతామో మళ్ళీ ఆనిష్టం మన కింద పడిపోతాం మనం పోవడం ఓడించుకోవడం ఇష్టపో ఇష్టం లేదు అందుకే ఎక్కడ ఆయనను ఓడించుకోలేడు ఆయన ఆయన వచ్చిండు భూమి మీదికి చేసిండు కానీ పరిచర్య చేపించుకోలేడు ఆయన అంటే పని చేయించుకోలేడు ఆయన పని చేసిండు ఆయన కదా నీకు నాకు మనందరికీ ఏం అవసరం ఉందో ఆ అవసరాలు ఆ అక్కర్లన్నీ తీర్చిపోయిండు కానీ ఇయో నాకు ఈయన పని మనిషి ఇయో నాకు ఈయన ఈ పని చేస్తాడు నాకు ఎవ్వరితోటి పని చేయించుకోలేడు ఆయనకు ఒక అధికారం ఉంది చేయించుకోవడానికి కానీ చేయించుకోలేడు ఆయన మరిచర్య చేయని కూర్చున్నాను ఆయన పని చేయని కూర్చున్నానని ఆయన కదా ఎన్నెన్నో నేరం మోపుతున్నారు వీళ్ళు నీ మీద కదా నువ్వేం ఉత్తరం ఇయవా అంటున్నాయన ఓ చూడండి గొప్ప దేవుడు మన దేవుడు కదా మన అదృష్టం నమ్ముకోవడం మన అదృష్టం ఓ ఎన్నెన్నో నేరం మోపిన కూడా ఒక్క మాట చెప్పలేడు చూడండి కదా ఎక్కడ దొరుకుతున్నాండి మనకు గొప్పదేవి ఎక్కడ దొరుకుతాడు చెప్పండి ఏం పెట్టగలుగుతాం మీ మనం ఏం అర్పించగలుగుతాం మనకి దీనికి మనం ఒక జీవితాంతం చేసి జీవితాంతం మనం ఆయన నడవడిక నడిచినాక ఒక్క క్షణంలో ఆయన వచ్చిన క్షణంలో మనకు కోపం వచ్చిందనుకో మనం జీవితాంతం మీ కష్టపడ్డ వేస్ట్ అయిపోతుంది కదా చూడండి ఎన్నెన్నో నెరం మోపుతున్నాయి మీద కానీ ఒక్క మడ చెప్తాడు ఆయన నేను ఎట్లుంటున్నా ఆ టైంలో ఎంతమంది మీరుతున్నాను నేను నాకు నేరు మోపుతాయి తిట్టకు తిట్టకు తిట్ట మనని హెచ్చరిస్తున్నాడా నేను భరించినా మీరు భరించని అని ఒక హెచ్చరిక ఇది ఆ ఆనాడు రాయబడ్డ వాక్యాలు ఈ రోజు నాకు మనకి ఎందరికి వస్తున్నాయంటే ఎవరైతే లేరో వాళ్ళు సరి కావడానికి నేను లేకపోతే నేను సరి కావడానికి నేను కరెక్ట్ కానికేనే కదా చూడండి ఫిలాక్ మళ్ళా మళ్ళీ ఆయన అడుగుతున్నాడు కానీ ఆ నేను చేయలేనంటే కదా నీకు నాకు రక్షణ వచ్చేది కాకపోతుండే లోకపు రక్షణ పొందేది కాకపోతుండే సువార్థ ఇక్కడ దాకా వచ్చేది కాకపోతుండే అసలు ఆయన నేరం భరించకపోతే ఆయన ఇందలు భరించకపోతే కదా రాకపోతే ఇక్కడ దాకా కదా చూడండి ఆయన ఏమి జవాబు ఇవ్వకపోతే పిల్లతే ఆశ్చర్యపడ్డాడు అంటే ఆయన నువ్వు చేసు ఏ ఉత్తరం చెప్పలేదు కనుక పిల్లాతూ ఆశ్చర్యపడ్డాడు ఓ ఆ ఎదుటి మనిషి ఆశ్చర్యపడాలా నిన్ను నన్ను చూసి నీకు నువ్వే కాదు నాకు నేనే కాదు ఆశ్చర్యపడాల్సింది మనలో చూసి వేరులో ఆశ్చర్యపడాలా చూడు కొట్టిన ఏమంటలేడే నేను తిట్టిన కూడా జస్ట్ మిస్టేక్ అయితే రైట్ ఏమంటున్నారు అని లెక్కలకి వెళ్ళిపోతారు మనుషులు నువ్వెంత అన్నట్టు లెక్కలాకి వెళ్ళిపోతారు మనుషులు అందుకే అంటుండు అవతలలో ఆచారపడాలా నేను చూస్తే మళ్ళీ చెప్తున్నావు మీకు ముచ్చట మా తమ్ముడు కొడితే వంద మందిలో వాడరాడా వంద మంది ఏమన్నా తెలుసా ఆయన కొడుతుంటే నువ్వు సబ్ చేస్తాలేవు అంటున్నా నన్ను చలో వదిలేసినా నేను అన్నా ఎందుకు వదిలేసిన అంటే నేను దేవుని నమ్ముకున్నా యశ్వ నమ్ముకున్నా నేను ఆయన తిరిగి కొట్టకుని మా వారు కూడా అన్నది ఏమనలేవనంటే ఏమన్నా వద్దు వదిలేసా అంటే ఆవి కూడా సరే అన్నది ఎంత మంది చూసింది కదా మా తమ్ముడు వచ్చి నన్ను కొడుతుంటే నేను తిరిగి నేను కొట్టవచ్చు కదా ఆయనని నాకు ఏం బలం లేకనా చేతి లేకనా నాకు నోరు లేకనా కానీ నేను వదిలేసుకున్నా ఆయనకే నిజంగా చెప్తున్నాను నేను వాక్యం మన మనం ఉంగట్ ఉంది కాబట్టి చెప్తున్నా నేను ఇంతమంది ఊరికొచ్చి ఇట్లా అరే ఏం రాను ఇంతకు మళ్ళీ ఏం ఒక్క మాట కూడా అనలేను నేను ప్రాబ్లం మళ్ళీ ఏం తప్పేయలేనా సైసలు ఇచ్చినము పిల్లలకు సపోర్ట్ చేసినాము పెళ్ళైతే సపోర్ట్ చేసినాము ఒళ్ళు సపోర్ట్ చేసినాము అన్ని సపోర్ట్ చేసినాము ఆయనకు ఒకరి ఒక మాట అనలేదు తెలుసా ఆస్తి కోసం ఇట్లా కొట్టడానికి వస్తే వదిలేసినా ఇట్లా ఇట్లా కింది కొంకినా ఈ పెట్టినలేండి ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పినలేండి పనులెందుకో నాకు చెప్పాలనిపించింది చెప్పడం కాదండి మనం భరించడం ముఖ్యం తెలుసా ఓ నేను ముఖ్యం కాదు భరించి చూపించడం ముఖ్యం అందరండి నన్ను నిలుచుకొని అందరూ అంటే ఎందుకు రా అంటే ఏ పూనీరా వాన్ని వానికి దేవునికి వదిలేస్తా అని చెప్పేసి ఏమోరా నువ్వు అర్థమే కాదు ఇది అని తెలుసా అంత డిఫరెంట్ గా ఉండాలి మనం మనుషులకు ఎవరికి అర్థం కాకపోయినా పర్వాలేదు ఎవరు మనల్ని ఏమీ చేయకపోయినా పర్వాలేదు ఏసభ కూడా నిన్ను నన్ను నీకు నాకు తోడు ఉంటే చాలు నీకు నాకు చెయ్యి ఇడబడ ఇడబెట్టకపోతే చాలు అంతే రేడికి పోవాలను నువ్వేం చేయాలని అన్ని ఆయన దగ్గర రాయబడ్డాయి ఆల్రెడీ ఎప్పుడో రాయబడ్డాయి అవి నువ్వు ఎటు పోవాలని ఆయన చిత్తం నువ్వేం చేయాలని ఆయన చెత్తాం ఈ రోజు నేను ఎక్కడో రావాలో ఆయన చిత్తాం కదా మనం అందరం ఎట్టెట్టుకోవాలని ఆయన చిత్తాం అది మన గొప్ప విషయం ఏం కాదు అది ఎంతో రుణపడి ఉంటాం అన్నారు చూడండి ఎంతో గొప్ప దేవుడు మన అదృష్టం అది కదా ఆ పండుగలో ఎవరు కొంచిన చూడండి ఒక పండుగ వస్తుందంటే అక్కడ పండుగల ఒక ఖైదీలు విడిపించడం ఒక రూల్ అనమాట అక్కడ కదా ఆ రూల్లా ఏమైంది వీళ్ళు చూడండి ఆ సభలో ఉన్న ప్రతి మనిషి బాకీ విన్నోళ్లే ఏసుపప్పు మేలు పొందుకున్నలే వేసుకో తోటి దీవెలు పొందుకున్నలే ఆయన తోటి స్వస్థపరచబడవాళ్ళే తెలుసా వీళ్ళు చూడండి ఎంత కఠినంగా తయారైతుంది వీళ్ళు కదా అందుకే వాళ్ళు అంత తయారు కావడానికి ఏసుమ ప్రకారం ఎందుకంటే అలాంటి కఠినంగా కాకపోతే నాకు మనకి రక్షణ వచ్చేది కాకపోతే ఉండే వాళ్ళకి ఆ రక్షణ కాకుండా ఇంకో రక్షణ అంతవరకు నువ్వు సహిస్తేనే నిన్ను నన్ను రక్షిస్తా అంటున్నాయి మనం చూసుకున్నాం వాక్యం అది కదా వరకు స్వాత పాదములు చూస్తున్నాం మనం ఇంతవరకు నువ్వు నేను సహించడం చాలా ముఖ్యం అది నువ్వు ఎంతవరకు చేసినావు సేవ అనేది కాదు ఎంతవరకు మనం సహిస్తున్నామా లేదన్నది ముఖ్యం అది అన్నింటి నిన్ను నువ్వు ముఖ్యంగా నన్ను నేను నన్ను నేను జాగ్రత్త చూసుకోకపోతే మనం మనల్ని ఎవరు సరి సపోజ్ మనల్ని ఎవరో సరి ఒక్క టైంలో మన దగ్గర లేకపోవచ్చు వాళ్ళు మన అందుబాటులో లేకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాం మనమే బతిమలాడుకోవాలి వేసుకోక దగ్గర మనమే సన్నిధిలో కూర్చోవాలి ఎప్పుడే మనలో మనం సది చేసుకోవాల్సి వస్తారు అదే ఇప్పటి నుంచే ట్రై అయిపోతుంది కదా కదా అందుకే అంటుంది కదా పిలాతి ఆచారపడ్డాడు ఆయన చూసి పక్కోలో ఆచారపడాలా నిన్ను నన్ను చూసి నీకు నువ్వే కాదు నాకు నేనే కాదు ఆశ్చర్యపడాల్సింది ఓ నేను ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను కదా పక్కోలు ఆశ్చర్యపడాలా మనల్ని చూసి పిలాతి చూడు ఎంత విచిత్ర పోయిండు మనిషి కదా అధికారంలో గురించి కలహంలో చూడండి అక్కడున్న అధికారంలో ఎదిరించి ఆయన నరత చేసిండి ఆయన మరి చూడండి తప్పు మెచ్చుకుంటారు కానీ తప్పు చేయడాన్ని ఇక్కడ మనుషులు అదే ఇక్కడ లోకం తీరు మనుషులు తీరు మనిషి అంటేనే అంత చూపియడం ఏలెత్తి అదే కదా అందుకే అంటుండే ఇక్కడ నరత చేసిన మనుషులు లేమంటారు కదా మేలు పొందుకొని కదా స్వస్థపరచపడ్డారు రోగాలు మంచిగా కదా చూడండి ఈ అత్తరబుట్టి పగలబుడితే అత్తరపుడి పలగొట్టింది అంటారు కానీ సృష్టికర్త నీ పక్కకున్నాడు అనే ఆలోచన లేదు వాళ్ళకి ఆయన కోసం అత్తరపుడి పలగొట్టింది ఏమే ఇది మళ్ళీ కొనుకోసం అనే ఆలోచన లేదు వాళ్ళకి మళ్ళీ ఆయన ఇబ్బడే తిరిగి రాళ్ళు ట్వంటీ అవర్స్ కదా ఆయన ఎప్పుడైతే సేవ పచ్చారు షాడీ ఇషునో అప్పటి నుంచి ఆయన ఇంబడే ఉన్నారు కానీ ఆయన విలువ తెలుసుకోలేకపోయి రాలి అత్తర్పుడి కోసం ఆలోచించిరాలి అత్త ఆమె ఇందుకు గడిగింది ముచ్చట పక్క పెడితే ఎంత విలువైందనే దానికోసం ఆలోచించిరాలు కదా నేనేమంటున్నా అంత విలువైంది పోయిందని నువ్వు చింతవాడకు కానీ డబ్బులు నీకు ఇస్తాను ఆయన వేసుకో ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడం మాకు అవసరం ఆయనతో మనం మేలు చాలా అవసరం కదా నీ దగ్గర ఎంత విలువైనది పోయినా నీకు రెట్టింపిస్తాను అంటున్నాను యోగ విషయాలు మనం చూసుకున్నాం కదా కదా ఆయన పొందినా పోయినా దానికి డబ్బులు పొందుకున్నా కాబట్టి మీకు నాకు ఏం లోటు ఉన్నా ఏం సమస్య వచ్చినా దేనికి తప్ప ఎవరికి చెప్పుకోవడం వీళ్ళు చెప్పుకున్నా సరే మంచిదే కదా ముఖ్యంగా దేవునికి దేవునికి ప్రిపరెన్స్ చేయకపోతే కదా దేవుడు మనం వదిలేసినానుకో ఏం చేయలే మనం నా డబ్బు పనిచేయలేదా నా ఆస్తి పనిచేయది సమస్య వచ్చినప్పుడు కదా మా ఊర్లాకు ఆయన పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఎంత అంటే దగ్గర దగ్గర రెండు రెండు కోట్ల మూడు కోట్ల బిల్డింగ్ అది అది స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు అది కంప్లీట్ కాలేదు అందులో ఇద్దరు చనిపోయారు ఆయన ఇల్లు కట్టేటోళ్ళే చూడండి అనుభవించే భాగ్యం లేకపోతే నువ్వు ఎంత ట్రై చేసినా ఏం లాభము నేను ఎంత ట్రై చేసినా ఏం లాభము అది ఏసుపబి దగ్గర ఉన్నదనుకో నీకు తినాల్సిన టైంలో ఖచ్చితంగా నీకు తినబెడతాడు సారి నేనేమనుకున్నా అంటే ప్రభు అంటే చిన్నగా ఇవి మీరు ఎట్లానా స్వీకరించండి నాకు చికెన్ లెగ్ పీస్ తినాలని ఆశ ప్రభు అనుకునే కదా అంటే అసలు అది కొనలేని టైము నేను తినలేని టైము ఆయన నా దగ్గర చికెన్ లెగ్ పీస్ వచ్చింది తెలుసా తిన్నా నేను అంటే నీ కోరిక నా కోరిక ఏసపుకు తెలుసు నీ మనసులు ఏముందో నా మనసులు ఏముందో ఏసపుకు తెలుసు నీ దగ్గర కోపం ఉందా నా దగ్గర కోపం ఉందా ఏసపుకు తెలుసు ఎదుటి వాళ్ళు మనం ఎట స్వీకరిస్తున్నాడు ఎవరికి ఒకలాగనా ఎవరికి ఒకలాగన ఎట్లా మనము రెస్పెక్ట్ ఇస్తున్నామని ఆయన కూడా ఆయనకే తెలుసు సమస్తం ఎరిగిన వాడు ఆయన్ని నీ హృదయంలో నా హృదయంలో చాలా శ్రమలు వచ్చినా నిందలు అని భరించి ఉండడం చాలా అవసరం కదా ప్రధాన యాజకులు చూడండి అసూయ మనిషికి అసూయ అంటే ఏంది కొన్ని ఒకరిని తక్కువ చూడడం లేకపోతే ఒకరిని తక్కువ వేసి మాట్లాడడం లేకపోతే ఇప్పుడు ఏమంటారు నువ్వు ఎంత అది ఇంకొని మన అసలు నువ్వు నేను ఎవరం తెలుసా ఒక మంచి తీర్పు చేయడానికి నువ్వు నేను ఇవరం మనం వివరం అసలు ఆయన కోసం మరి ఒక మంచి కోసం మాట్లాడడానికి కదా లేదంటూ నేను అసూయ చేత ఆయన అప్పగించినట్ట అసూయ మనం పనిచలేం చేసిన నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలకి ఏదో ఒక ఆజ్ఞ అసూయ ఎవరికి ఉండడానికి వీల్లేదు అన్నిలకు ఉంటే అది సపరేట్ నమ్ముకున్నకు ఉందనుకో అసూయ అన్నిలకు మనకు తేడా లేదని మరి అంత మనకు సహించడం చాలా అవసరం అంటున్నాయన ఏం సహిస్తాము ఎట్లా సహిస్తాము నడుతుంది నీకు నాకు వదిలేసిండేషన్ ఎవరిట్లా స్వీకరిస్తే వాళ్ళకి పనిచేస్తుంది అంటున్నాయని లేదా సహించి నిందాలు వచ్చినా నేరాలు వచ్చినా మన మీకు ఏం భరించడం భరించి దాన్ని తట్టుకొని నడవడం కదా మనతో మాట్లాడుతున్నా మరి ఇక్కడ లేదా అంటే మీకు నిందేకమైన భరించి ఆయన నువ్వునైనా తప్పు చేసినా సరే భరిస్తున్నామా లేకపోతే తప్పు చేయకపోయినా నింద భరిస్తున్నామా తప్పు చేసినా నిందా భరిస్తాం లేదా మనల్ని మెట్లా చూసుకుంటున్నాం మనల్ని మెట్లా అవతరులు చూపించుకోవాలా విషయం ఏంటంటే నిన్ను నీ క్యారెక్టర్ చూసి అవతల మారాలంట నా క్యారెక్టర్ చూసి నా దోస్తులు మారాలా లేకపోతే పనిగాడ మారాలా కదా లేకపోతే నా పక్కనులు మారాలి నా క్యారెక్టర్ చూసి ఎవరి కోసం ఎందుకు నా క్యారెక్టర్ అట్లా అట్లా మనం ఉండడం చాలా అవసరం మన నడబడిక మనకు ప్రవర్తన చూసి పక్కవాడు మారాలనేది ఆలోచన కాన్సెప్ట్ చాలా వస్తుంది మనకు లేదా మాట్లాడుతుంది ఇక్కడ అంతవరకు సహించి నువ్వు నీ భరిస్తేనే రక్షింపబడతామంట ఇంకోటి నన్ను నేను జాగ్రత్త చూసుకోవాలా మనల్ని మనం అందరం జాగ్రత్త చూసుకోవాలా ఎవరు మనకి పెద్దవరకు ఉండాలి అంతవరకు ఉంటారు శాశ్వత కాలం ఉండేది చేసుకోవాలి నాతోటి నీతోటి నాతోటి అందరితోటి కదా అన్ని మనం సహించి భరించి నడుచుకుందాం కదా వరకే టైం చాలా అది అయిపోయింది దేవుడు మనతో మాట్లాడేడు కదా దేవుడు తన వాక్యం తీర్చున్నాక ప్రాణం చేసుకుందాం వాగు పొద్దున పొందనా చేస్తాం అండి వాకెతం మాట్లాడి పొందనా సహించాలా మీరే మాకు సాయంతే చేయండి రక్షణ ఇంకో రక్షణ అంటూ విశ్వ అంతవరకు సహిస్తేనే రక్షణ మేము అన్ని భరించాలా నిందలు వచ్చిన మేము భరించాలా ఈ సేవలో మేము ముందుకు వెళ్ళాలి శోభ ఎస్ంటి భరించాలా దేవా గొప్పదని పొందాలా నిన్ను మేము స్వీకరించి నడుచుకోవాలి ఎన్ని కోళ్ళని నిన్ను నడుచుకోవాలి శోభ తగ్గి జీవితం మగ రైచేయండి ఎవరు పిల్లలైన అసహ్యంగా ప్రవర్తించే తప్పించండి శోభండి శోభ దేవా గొప్పదిని పొందాలా చేసినా ప్రతి ఒక్క బిడ్డ పాటించాలా వేరే నేరం చేయకపోయినా భరించి రేసుకోవా ఉంచినా తూర్చుకు రేసుకోవా అలాంటి గుణగణం మాకు దయచేయండి గొప్ప దేవుని కొందలా చేసినాం లేవా మాటలే కాదు కదా ఈ శ్లోభ దిబ్బలు పడగలను భరించాలా సహించాలా ఎంతవరకు ఈ మీరే మాకు తోడుగా ఉండి తప్పించ దేవుడు మీరే శ్లోభాన్ని కొందనాలు చేసినాం గొప్ప కూడా వాక్యం శ్లో ప్రతి ఒక్కరికి మాట కూడా నాకే శ్లోభ ఒక గొప్ప కొందనాలు చేసినాం వచ్చిన కొత్త మీరు దయచేసి మన ప్రభు అయి కృప పరిశుద్ధాత నడిపింపు మనందరికీ సదకాలం తొలిక మెయిన్ సిస్టర్స్